మీరు వైట్గా ఉండాలనుకుంటున్నారా అద్వైతం తెలుసుకోవాలనుకుంటున్నారా అద్వైతం తెలుసుకోవాలి అయితే మీరు కొంత వితికి పెట్టాలి అంతా విడిచి పెడితే అప్పుడు తీసేసి ఇప్పుడు తీసేసి అక్కడ ఇక్కడ తీసేసి దేవదత్తుడిని కూడా తీసుకునేస్తే వాళ్ళు ఏమంటారు శూన్యవాది అద్వైతమే దాంట్లో ఏం అప్పుడు తీసేస్తారు అక్కడ ఇక్కడ తీసేస్తారు దేవతత్వం అట్టబెట్టుకుంటారు దేశము తీసేస్తారు దేశం కాలము తీసేస్తారు తత్వాన్ని అట్టపెట్టుకుంటారు తత్వము నుండి దేశ కాలంలో ఉండవు తత్వముందు దేశ కాలంలో ఆరోపించినవి ఏదో ఆరోపించాలో అవి తీసేయాలి నటుడు అతను నేను కూడా రౌండ్ స్టేజ్ మీదకి వెళ్ళి యాక్ట్ చేసి వచ్చి అదంతా చేర్చేసుకుంటాడు అది పైన పెట్టుకున్నది తీసేస్తాడు విగ్గు పెట్టుకుంటాడు ఆ విగ్గు తీసేస్తాడు అలాగే ఈ దేవదత్తుడికి దేశాన్ని ఆరోపించారు దేవదత్తుల్లో అప్పుడు దేవదత్తుల్లో అప్పుడు ఉంటుందండి పని ఇప్పుడు దేవదత్తులు ఉన్నారండి పంతొమ్మిది వందల రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేను దేవసత్తుడిగా అతుక్కుని ఉంటుందా ఉండదుగా ఢిల్లీలో చూశాను ఢిల్లీ అతుక్కుని ఉంటుందా ఉండదుగా ఉండే సందర్భంలో రెండు వేల పదిహేనులో ఢిల్లీలో అది మీరు అన్నా అవి దేవదోతుడిగా అతుక్కుని అలాగే ఇప్పుడు అంటే హైదరాబాద్ లో రెండు వేల ఇప్పుడు ఈ హైదరాబాద్ రెండు వేల పంతొమ్మిది మనం ఆరోపించినవి తప్ప దేవదత్తుడు దేవదత్తుడే ఢిల్లీలో ఉన్నా దేవదత్తుడే హైదరాబాద్ లో ఉన్నా దేవదత్తుడే కాబట్టి అప్పుడు ఇప్పుడు ఇక్కడ అక్కడ తీసేయండి అవి ఆరోపించినవి తప్ప యథార్థం కాదు తీసేస్తే దేవదత్తుడు ఇప్పుడు దీన్ని ఏమన్నారు లక్షణ అన్న ముఖ్యార్థం పనికిరాదు లక్షణ లక్షణ అంటే చూపించటం మీకు తత్వాన్ని చూపించటం ముఖ్యార్థంతో తత్వం తెలిసిపోతే ఇంకా చూపించక్కర్లేదు అయం చంద్ర చంద్రుని చూపించి అయం చంద్రహ అంటే ముఖ్యార్థంతో తెలిసిపోయింది అక్కడ మార్పులు చేసినా చేయక్కర్లేదు స్వయం దేవదత్త అటుకు మార్పులు చేసుకోవాలి మీరు చేసుకుంటున్నారు స్వయం అన్నప్పుడు ఆ ఢిల్లీ ఆ ఐదు హైదరాబాదు ఇప్పుడు టైము ఆ దేశము ఈ దేశము ఆ కాలము ఈ కాలము వీటన్నింటినీ మీరు ఏం చేస్తున్నారు పక్కన పెట్టేసి ఆ మనిషిని తీసుకుంటున్నారు దాంట్లో మీకు తెలుసో తెలియకో మీరు ఆ పని చేస్తూనే ఉన్నారు ఓకే దేవుడు నేను దేవుడు నువ్వు తత్వ మసీదురా దేవుడు నువ్వు లేదంటే దశమత్వ మసీదు రండి దశమ అంటే ఎక్కడో ఉన్నాడు నదిలో కొత్తుకుపోయి ఎక్కడో ఉన్నాడు త్వం అంటే ఎక్కడ ఉన్నాను లేను అని నేను అనుకున్నాడు అప్పుడు గురువు గారు ఏం చెప్పారు దశమ ఎక్కడో నదిలో కొత్తుకుపోయి బతుకున్నాడు చచ్చిపోయాడు తెలియని దేవదత్తుడు తెలియనివాడు పదేమవారు నీవే అని చెప్పాడు అంటే ఆ పదమ వ్యాధికి వీరు పెట్టుకున్న ఆరోపములు ఏట ఆరోపములు గదిలో కొట్టుకుపోవడం గట్టికున్నాడు ఏదో తెలియకపోవడం ఎక్కడో ఉండడం అవి ఆరోపణలు అవన్నీ తీసేయతాయి తీసేస్తే అవును కదా నేనే అని వారికి తెలుసు కాబట్టి మీరు అనవసరపు విషయాన్ని తీసేయాలి తీసేస్తేనే ఇది వర్క్ అవుట్ లేకపోతే వర్కౌట్ కాదు తీసేయమన్నారు కదా అని మొత్తం అన్నీ తీసేసి కూర్చోకూడదు అవతలు పారాయి స్నానం అయిన తర్వాత అవతలు పారాయి అని చెప్పి నీవుగా పని మనిషికి పిల్లవాడి స్నానం అయిన తర్వాత ఆ తొట్టులో ఉన్న స్నానం అన్నీ అవతలు పారాయి అంటే ఆ పని ఏం చేసింది ఆ తొట్టులో ఉన్న పిల్లలన్నీ కూడా అవతలి పారేస్తే ఆ తొట్టు పట్టుకొచ్చింది అలా చేయకపోతే కాబట్టి మీరేం చేయాలి వేటిని వేటిని ఆరోపించారో వాటిని అన్నిటినీ తీసేయాలి ఇప్పుడు చెప్పండి మీరు దేవుణ్ణి పూజిస్తున్నారు కదా దేవుడు చేతనుగా జడుగా చేతన జడ అంటే కదిలేది కదలనిది అని కాదు అలా తప్పుగా అర్థం చేసుకోకూడదు చేతన అంటే తెలిసేది జడ అంటే తెలియనిది ఇక్కడ చేతన జడ విభాగము తెలియదు తెలియకుందుట అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు చీమ గోడ గోడ చాలా పెద్దది చీమ చిన్న చీమ గోడ ఉంది దీంట్లో చేతనమేది జడమేది చీమ చేతనము జడము గోడ కాదని గోడ చాలా పెద్దదండి చాలా ఖరీదు కూడాను చాలా బరువు ఉంటుంది మేలు పడితే మనిషి అయిపోతాడు ఈ చీమ చాలా చిర ప్రాణి అది ఎందుకు మనికిరాదు కాబట్టి జడ గోడ చేతనము చీమ జడము అందాము అని అనొచ్చా అనుకో ఓ మహాత్ముడు చెప్పాడు రైల్ ఇంజిన్ వస్తుంది ఎలక్ట్రిక్ ఇంజిన్ వస్తుంది ఎలక్ట్రిక్ ఇంజిన్ ఆ పట్టాల మీద చీమ ఇప్పుడు ఈ రోజులో ఏది చేతనము ఏది జడము జడ వారి ఎంత గొప్పదేలా ఉండేది ఆ చేతనం యొక్క మహిమ కాబట్టి మీ దేవుడు మీరు ఆరాధించే దేవుడు చేతనమా జడమాత సాఖ్యులను ఒకళ్ళు ఉండేవారు వాళ్ళు అన్నారు మా దేవుడి జడవని చెప్పారు వాళ్ళ దేవుడు వాళ్ళు ముందరు తీసిన బంతుల మీద మామూలుగా లోకంలో ఎవరినైనా మీరు పూజించే దేవుడు చేతను కూడా జరుగుడా ఎవరు చెప్తారు చేతనుడే చెప్తారు వాళ్ళు ఎవరు చెప్తారు జోగులు చెప్తారు ప్రధానము అని పేరు పెట్టేది జడానికి చెప్తారు వాళ్ళ దేవుడు జోగులు బౌద్ధులు ఉన్నారు మీరు పూజించే దేవుడు ఎవరంటే శూన్యము అని వాళ్ళు చెప్తారు ఈ లోకంలో అనేక రకాల మందు ఉంటారు వాళ్ళందరినీ అటువంటి ఎక్స్ట్రీమ్ కేసెస్ తీసే మామూలుగా లోకంలో సింపుల్ కలిసిన మీరు అడగండి నాన్న నువ్వు పూజించే దేవుడు చేతనుడా దేవుడా అంటే వాడు ఏం చెప్తాడు చేతనుడే ఓకే మళ్ళీ నువ్వేమిటి చేతనుడే జగత్తు జగ ఇంత మాత్రం తెలుసుకుంటే మీరు కృతార్థలు కాబట్టి చేతను ఉండవు దేవుడు చేతను చెన్మయుడున్నా అదే అర్థం కాబట్టి జగత్తు జగము కాబట్టి నీ బంధుత్వం ఎక్కడుంది దేవుడితో ఉన్నా జగత్తుతో ఉన్నాయో దేవుడితో కానీ మనిషి ఏం చేస్తాడు దేవుడు పక్కన వచ్చి జగత్తుతో బంధుత్వం పెట్టుకుంటాడు జగత్ అంటే అర్థం ఏంటి క్షేత్రము అంటే పది ఎకరాల పొలం ఓ ఇల్లు లేదా రెండు మూడు ఇల్లు లేకపోతే ఇంటి నివేశన స్థలము ఇంకపోతే ఇల్లు లేదు బంగారము వేయండి కాబట్టి బంగారము వేయండి చేతనమా జడమా జడము కదా మన నువ్వు చేతనుడు కదా చేతనుడు వైల నీకు జడమైన బంగారం తోటి సంబంధం పెట్టుకోడానికి అరే తుని సూచన పడతా లేవు చూపించాల్సి అదొక నేనంటే బాగుండదు కాబట్టి ఎప్పుడు కూడా మనము చేతనంలో మనకి బంధుత్వం చేతనముతో ఈ ఎలక్ట్రిక్ బుకి ఎలక్ట్రిసిటీతో బంధుత్వమా ఘోరతో బంధుత్వమా ఎలక్ట్రిసిటీతో అయితే కొన్ని ఐదంత వస్తుల బిల్డింగ్లు ఈ ల్యాబ్ లో ఉండే బంధుత్వం ఐదంత బిల్డింగ్ తోట లేకపోతే ఎలక్ట్రిసిటీతో ఎలక్ట్రిసిటీ మనము జడముతో బంధుత్వం పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకుంటాడు అంటే జనులు అజ్ఞానం చేద్దాన్నే అజ్ఞానము అంటారు జడంతో బంధుత్వం పెట్టుకోకూడదు నాకు ఈ జడముతో బంధుత్వము లేదు సంబంధము లేదు జడము నాకు చెందినవి కాదు నేను జడమునకు చెల్లిన వాడను కాను మై తేరాహ తూ మేరా హై అని ఓ మహాత్మ అనుకుంటాడు ఏ నాథ నేను నీ వాడిని నువ్వు నా వాడిని ఈ జగత్ జగత్ అంతా ఏమైపోయినా నాకేం పర్వాలేదు మీరాబాయండి మేరేటో గిరిజను గోపాల రానా గు ఏదోన్నారు ఇంకా ఈ ఈ జగత్తంతా ఏమనుకున్నా నాకు పర్వాలేదు కింద ఆయన ఏమను ఆయన కోపం వచ్చినా నాకేమో అభ్యంతరం లేదు నేను వటుకు నా బంధుత్వం ఎవరితోటి పరమాత్మతో ఎంత క్లియర్ చూడండి సంసారంలో ఎలా ఉంటానో తెలుసు ఓడిగా నేను ఇక్కడ నాకు వాళ్ళ భయములు ఈ పూజ చేస్తున్నాను ఇంకో పది రోజులు నన్ను ఇక్కడ అక్షేపిస్తూ అని పూజ చేస్తాను ఈ పది ఏళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడ ఉంటే మీరు పూజ ఏమని చేయాలి ఓవేళ ఈ జగత్తులో ఇప్పటిదాకా ఉన్న సంబంధం నాకు ఎక్కువైపోయి తల తిరిగిపోయి నేను ఇబ్బంది పడుతున్నాను నన్ను గజన్ నీలో కలుపుకోవాలి ప్రార్థన చేయాలా అక్కడ తలకి ప్రార్థన జరగదు మనుషులు ఇలాగే ఉంటారు నేను ఈ మాట చెప్తే నానూ కోపం పైత నా కోపం అని చెప్పి దీంతో పాపడ్డానికి ఏముందండి అది కూడా ఆయన అలా ఎవరికి చెప్పి అలాంటి పూజ ఆరోగ్యం నేను నువ్వు చేయాలి ఈ జగత్తు మిథ్యా జగత్తు జడ జగత్తు దీంతో నాకు సంబంధాన్ని వదిలిచ్చేయండి నన్ను నీతో కడుపుకో అని పూర్తి చేయడానికి అక్కర్లేదా అలా పూర్తి చేయకుండా నా జమో ఎల్లుండి ఆపరేషను నేను ఇంకో నాలుగు కాలాల పాటు ఇక్కడ ఉండిట్లా నన్ను కాపాడమని పూర్తి చేస్తాడు నేను అబ్జెక్ట్ చేశాను ఆ పూర్తి కప్పుడు నేను అబ్జెక్ట్ చేశాను అంటే ఇంకో స్వామి దగ్గరికి వెళ్ళాడు ఆ స్వామి నాడు ఆయన అలాగే వెళ్తాడు ఆయన మాట వెనక్కు చేయమని చెప్పాడు ఆసుపత్రి ధర్మ నిర్ అవట్టి సంసారతి ఇలాగే ఉంటాం కనుక నేను మళ్ళీ కంబ్యాక్ టు ది పాయింట్ టక్ అంటే దేవుడు చేతం నేను చేత ఉంటాను ఫస్ట్ స్టెప్ అండి ఫస్ట్ స్టెప్ ఏమిటంటే బంధుత్వం జగత్తో కాదు పరమాత్మతో మాకు మేము పరమాత్మకు బంధువులం తప్ప జగత్తుకి మేము కాము కానీ అక్కడ పొలం పది ఎకరాల పొలం ఉన్నది మీద కాము మేము పది ఎకరాల పొలానికి చెందిన వాళ్ళము కాము ఆ బిల్లు చెందిన వాళ్ళము కాము ఈ ముద్ద బంగారంలో చెందిన వాళ్ళము కాము దేవుడికి చెందిన వాళ్ళ మేము పరమాత్మకు చెందిన వాళ్ళము అయితే బంగారం మేము పట్టుకు చెప్పటం పోవచ్చు కాదు తింటారా ఉన్నా కొన్ని చెవి టైతే పెట్టుకుని కొంచెం కొంచెం తినచ్చు బంగారం ఏం చేసుకుంటారు అనే పోతుంది ఫస్ట్ స్టెప్ నేనే శ్రీకృష్ణుడు పదిహేనో అధ్యాయంలో మొబైల్ ఆంక్ష జీవంలోకే జీవభూత సనాతన మనము ఈ జగత్తులో ఉన్నాం తప్ప ఈ జగత్తుకు చెందిన వాడము కాము మీరు నాడంగ సత్రంలో ఉన్నారనుకో నాడంగి సత్రమునూ ఒకటి ఉండేది రాజమండ్రిలో ఒక సత్రం ఉంది నాలుగవారి సత్రం ఇప్పటికీ ఉండదు మొన్న నేను వెళ్ళినప్పుడు తీశారు నేను అడిగాను కూడా ఎవరైనా వచ్చి ఉంటాను ఎప్పుడైనా వస్తూ ఉంటారండి చాలామంది కమర్షియల్ అయిపోయింది అని చెప్పారు నాలుగవ సత్రంలో మీరు ఉన్నారు అక్కడే ఓటు చేశారు అక్కడే కాపేసుకుని పడుతున్న మీరు నాలుగవ సత్రాలకు చెందిన ఇంకో కొన్ని రోజులు రాజమండ్రిలో అక్కడే నాలుగవారి సత్రంలోనే ఉన్నారు నాడంగ చెందిన వాళ్ళు అవుతారా అవరు మీరు మీ రోజున ఎక్కడో ఉంటుంది ఈ జగత్తు నాడంగు సత్రం ఉంది ఇక్కడ మనం కొద్ది రోజులు ఉండడానికి వచ్చాము ఆ పలు రూపే పోతాం ఈ కొద్ది రోజులు ఉన్నప్పుడు కొంతమందితో స్నేహంగా ఉంటాము కొంతమందితో దూరంగా ఉంటాం ఆ పది రోజుల్లోనే మనమేదో ప్రేమగా ఉన్నవాళ్ళతో మనం ప్రేమగా ఉంటాం మనతోటి కజాయ తీయాలతో దాన్న దండం పెట్టి చూడకపోవడం దాంట్లోనే ఆ సత్రంలోనే టైం వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రేమగా ఉండి వాళ్ళు కదా అని అక్కడే మకాం పెడతారా అని పెట్టారు వాళ్ళు వాళ్ళ దాటి పెట్టి సెలవు తీసుకుని మీ దాటి మీరు వెళ్ళిపోతారు ఈ జగత్ అలాంటి కాబట్టి ఇది ముందు ఇది గుర్తించాలి దీన్ని భక్తి అంటారు ఇది ఇప్పుడు నేను చెప్పింది భక్తి జనులకి భక్తి గురించి తెలియదు భక్తి అసలు అర్థం చేసుకోనే తెలుసుకోరు అని చెప్పే త్యాగరాజ స్వామి అన్నాడు తెలియలేదు రామా నీ భక్తి మార్గము ఇలాలో ఇటునటు సంచరించలే కానీ నీ భక్తి మార్గమును తెలియలేదు వేగు లేచి నేత మునిగి పూసి పైక మార్గమ రోజు లేని భక్తి మార్గమును తెలియలేదు బమా ఇది భక్తి భక్తి అంటే చూసుకోనండి భక్తికి నిర్వచనం ఓ ఈశ్వర నేను నీకు చెందిన వాడను మై తేడాను ఈ జగత్తుకు చెందిన వాడను నేను కాను జగత్తులో ఉన్నానే తప్ప జగత్తుకు చెందిన వాళ్ళను నేను కాను అది లాంతు ఇది ప్రార్థన అహం తవా తవైవాహం తవైవాహం నేను నీకు చెందిన వాడిని మాత్రమే ఏదో ప్రార్థన వల్ల ఇక్కడ తప్ప నీకు చెందిన వాడిని మాత్రమే నువ్వు వచ్చే ఉంటే వచ్చేటానికి సిద్ధంగా ఉన్నావు ఇది హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులు ఉంటారు నువ్వు ముఖ్యమంత్రులు కష్టం చదువుకుంటారు డిగ్రీలో చేస్తారు ఆఖరి పరీక్ష అయినటువంటి ఏం చేస్తారు రైలు ఎక్కేస్తారు నాకు బాగా ఆఖరి పరీక్ష అవ్వడము ఇంటికి వెళ్ళి పెట్టి పేద సర్వేసుకోవడము ఆ సాయంకాలంలో వెళ్ళి బస్సులో రైల్లో ఎక్కడు చాలా రెగ్యుడికి ఇంట్లో ఎందుకని మనం అక్కడికి చెందిన వాళ్ళము కాము అంటే ఆఖరి పరీక్ష ఉంటుందో పరిగెత్తు ఎందుకంటే మనం అక్కడ ఉన్నామే కానీ అక్కడికి చెందిన వాళ్ళము కాము అలా ఉండాలి ఈ జగత్తులో అలా ఉంటాను ఇది ఇది అర్జున్ మన స్వంతం కాదు పరమాత్మతో మనకి సంబంధం ఓకే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ పరమాత్మ చేతనుడు నేను చేతనుడము ఏమిటి తేడా తేడా ఏంటో తెలియదు కదా ఇప్పుడు పరమ జగత్తు జగము నేను చేతనుండను ఏమిటి తేడా అడగక్కర్లేదండి ఎందుకు అడవుందుకు దాని ముఖాన్ని రాసిలేదు దానిలో అడిగి లేండి పరమాత్మ చేతనుడు నేను చేతను తేడా ఏమిటి అలా అడగా ఇప్పుడు ప్రశ్న అడిగాడు రెండు చెట్లు ఉన్నాయి పక్క పక్కన ఉన్నాయి రెండు చెట్లు ఈ రెండు చెట్లు వేరు వేద కనబడుతూనే ఉందిగా ఈ రెండు చెట్లు వేదా ఒకట అని అడిగాడు దాన్ని ఆయన ఎలా ఈ చెట్లు పెరుగుతున్నాయి కదా ఈ రెండింటినీ తిరగడానికి కావలసిన ప్రాణశక్తి ఒకటి ఉండాలి కదా ఆ ప్రాణశక్తి ఒక్కటేనా వేదా అని అడిగాడు మీరు చెప్పండి ఒకటే ఎంత లోతైన విచారమో చూడండి మీరు చూడ్డానికి రెండు చెట్లు వేడువేరుగా కనపడతాయి పక్క పక్కన కనపడతాయి ఒకటి మామిడి చెట్లు ఇంకోటి వేప చెట్లు పైగా వేడువేరు చెట్లు కానీ వాటిని పెంచే వాటిని పెంచేటువంటి ప్రాణశక్తి వాళ్ళని వర్ధం చేసే ప్రాణశక్తి ఒక్కటే కాబట్టి నేను చేతనుడను ఈశ్వరుడు చేతనుడు ఏమిటి మా ఇద్దరికి తేడా ఈశ్వరుడికి చాలా తెలుసు నాకు తక్కువ తెలుసు అప్పుడు ఇప్పుడు అక్కడ ఎక్కడా తీసేమన్నారు కో అలా తీసేశాడనుకోండి ఈశ్వరుడికి చాలా తెలుసు నాకు తక్కువ తెలుసు చాలా తక్కువ తీసేస్తే ఏం మిగిలింది తెలుసు అక్కడ ఉన్న తెలివి ఆయన ఇక్కడ ఉన్న తెలివి నేను అక్కడ ఇక్కడ తీసేస్తే ఆయన తెలివి నేను తెలివి ఆయన నేను తీసేస్తే తత్వముసి ఆ తెలివియే నువ్వు ఎప్పుడు కూడా మీకు రహస్యం చెప్తా మీరే అవుతుంది మీకంటే ఇతరము కాలేదు కాన్షియస్నెస్ కెన్ నెవర్ బి అదర్ దైన్ ఎందుకంటే కాన్షియస్నెస్ మీకంటే అదర్లు అనుకోండి అప్పుడు మీ చేతి తెలియబడేది అవుతుంది అప్పుడు మీరు తెలుసుకునే వారు అప్పుడు తెలుగు మీరవుతారా అది అవుతుందా మీరవుతారు కాబట్టి అది కాన్షియస్నెస్ అనే మాట తక్కువ కాన్షియస్నెస్ ఇస్ ఆంగ్ యూ అండ్ కాన్షియస్నెస్ ఇస్ గాడ్ తత్వీ నువ్వు ఏం చేయాల్సి ఉంటుందంటే అక్కడ ఇక్కడ అది ఇది గొప్ప తక్కువ ఇలాంటి ఈ ఎగ్జెక్టివ్స్ పక్కన పెట్టారు చూడండి అవన్నీ అవటన్నింటినీ కూడా తీసేయాలి తీసేస్తే ఒక్కలే అని చెప్పనే మనలో మనకి తేడాలను సృష్టించుకోకూడదు తేడాలను మన ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి కానీ తేడాలను సృష్టించుకోకూడదు కరెక్ట్ బాగు అహం అంటే దేహాధిపరిచ్ఛిన్నమైన జీవత్వాస్లో చూపించి కేవలం పరమాత్మ మాత్రమే సత్యం ఇప్పుడు కూడా మనం ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవడం తేడాలని కలిగించుకోకూడదు తేడాలని కలిగించుకుంటే తప్పదు పద్ధతి కాదు మొన్న ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ లో ఏమైందంటే జాతం వందరు మా వాళ్ళు అని మాయావతి గారు జాతం వందరు మా వాళ్ళు యాదవందరు మా వాళ్ళు అది నేను యాక్చువల్లీ ఉన్నారు అందరూ మా వాళ్ళే అన్నారు అంటే ఈ ఎనిగలు అందరూ ఎవరైనా అందరంటే జాతం అందరిలో జాతం ఉన్నారు అందరిలో ముస్లిం ఉన్నారు అందరిలో యాదవం ఉన్నారు అందరిలో అప్పర్ క్యాస్ట్ ఉన్నారు అందరిలో అందరూ మా వాళ్ళు ఏం ఇప్పుడు ఎవరు దీక్షలు అంటారు జాతములు మా వాళ్ళు వాళ్ళు నిదలేదు యాదవులు మా వాళ్ళు వాళ్ళు నిదలేదు అందరూ మా అన్న వాళ్ళే నిండి ఇప్పుడు కూడా తేడాలని కల్పించుకోకూడదు మనం కలుపుకోవడం తేడాలని త్రోసికొచ్చి ఏకత్వాన్ని తెలుసుకోవాల్సింది కాబట్టి దేవుడు నేను వేరు అని అలా కర్షించుకోకూడదు దేవుడు తెలివి నేను కూడా తెలివి తెలివి ఒక్కటి ఇప్పుడు ఒక కప్పులో నీళ్ళు తీసుకుని సముద్రంలో పోశాడనుకోండి ఇప్పుడు ఒక నీళ్ళు అవుతుందా రెండు నీళ్ళు కప్పులో వేసినప్పుడు ఆ కప్పు నీటికి పక్కన సముద్రంలో ఉన్న నీరికి సముద్రం పక్కన పెట్టారు ఆ సముద్రంలో నుండి సముద్రం తీసేయండి కప్పులో నుంచి ఇది కప్పు తీసేయండి ఏమి లేని నీరు లేని చిన్న పెద్ద ఏమి చిన్న నీరు చిన్నదా కప్పు చిన్నదా కప్పు చెన్నది నీరు చిన్నది కాదు కప్పు చిన్నది నీరు చిన్నది కాదు నీరు పెద్దదా నీరు పెద్దది కూడా కాదు సముద్రం పెద్దది అంటే చెరువు పెద్దది కొండ చిన్నది మీరు చిన్నది కాదు పెద్దది పెద్ద నీరు చెరువు చిన్న నీరు కొండ ఆ చిన్న పెద్ద తీసేది మీరు కాబట్టి కొంత అట్ల కొంత తీసేయాలి ఏంటి అట్లు పెట్టుకోవాలి తత్వాన్ని దాని మీదే ఆరోగించిన వాటిని తీసేయాలి దీ భాగ త్యాగ లక్షణ అని భాగ అంటే ఒక భాగాన్ని త్యాగ తీసేసేటువంటి లక్షణ ముఖ్యార్థం కాకుండా లక్ష్యార్థాన్ని అంటే సూచించే అర్థాన్ని తీసుకోవాలి తప్ప ముఖ్యార్థాన్ని తీసుకోవచ్చు ఆ సూచించే కూడా ఒక భాగాన్ని తీసేసి మీరు నువ్వు సూచించే అర్థం పట్టుకోండి అంటే సంస్కృతంలో జహదక్షణ అని కూడా అంటారు జహత్ అంటే విడిచిపెట్టడం అప్పుడు ఇప్పుడు విధులు పెట్టారు అక్కడ ఇక్కడ విధులు పెట్టారు దేవదత్తుడు పట్టుకున్నాడు జహత్ అజహత్ లక్ష లేదా కొంత విడిచిపెట్టి నింగిలింగి భాగ్యాగ లక్షణ ఆ విధంగా తత్వమసి అర్థం చేసుకోవాలి తెలిసిందండి ఇప్పుడు తత్వమస్యాది వాక్యూ రక్షణ భాగ లక్షణ సూర్యమిత్యాది వాక్యో నాపరా తత్వస్వాక్యూ లక్షణ భాగలక్షణ సహ అయ్యాదివాక్యస్త పదవు ఇవ్యాక్యూ తమ సీ మొదలైన వాక్యములయూ సూయమిత్యాదివాక్యస్థ పదయో ఇవీ మొదలైన వాక్యములందని పదములకు వలే లక్షణ లక్షణ ఉండును భాగలక్షణ ఆ లక్షణ ముందు అపరా మరి ఒక లక్షణ నా కాదు లేకపోతే అపరా ముఖ్యము నా కాదు ఓన్ ధరలు సహా అన్నప్పుడు ముఖ్యార్థం పనికి కొంత భాగాన్ని పనుకుంటాం కొంత భాగాన్ని విడిచిపెడతాం అలాంటి లక్షణది ముఖ్యార్థం కాదు అలాగే ఇక్కడ కూడా తత్వమశీ ఉన్నప్పుడు కూడా కొంత భాగాన్ని పట్టుకోవాలి కొంత భాగాన్ని విడిచిపెట్టాలి ఈ భాగత్యాగం అనేది విషయమే మీకు నేను మనవి మన పండితులు ఏం చేశారంటే పండితులు అంటే శాస్త్రం వాళ్ళు పుస్తకంలో భాగత్యాగం చేస్తారు పుస్తకంలో చేస్తారు భాగత్యాగం తత్వపశి తత్వవశింది పుస్తకంలో ఉన్నాయి తత్వ ఒకటి ఎలా పూర్తుంది తత్తు అంటే అక్కడ అప్పుడు మొమ్మంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఎలా కూర్చుంది అంటే అది ఏమిటంటే భాగత్యాగం చేయండి తత్తులో ఉండే అప్పుడు అక్కడ తీసేయండి మొమ్మలో ఉండే లేదా అయింది తత్వపశి అని అక్కడ పుస్తకంలో చేస్తాం నేను ఒక ఆయనకి అడిగాను మీరు పుస్తకంలో భాగత్యాగం బాగానే చేశారు మీలో మీరు ఎవరన్నా భాగత్యాగం చేశారా అంటే ఇప్పుడు నాలో నేను భాగత్యాగం చేయాలనుకోండి ఎలా చేయాలి నేను సన్యాసిని తీసేలా సన్యాసిని తీసేయండి బ్రాహ్మణ తీసేయండి సౌత్ ఇండియన్ పంజాబీ తీసేయండి మా వయసు వచ్చి మేల పడ్డవాడిని తీసేయండి అలా నా సంవత్సరం పుట్టాను అది కూడా తీసేయండి మగవాడిని తీసేయండి తండ్రిని తీసేయండి కోరుకును తీసేయండి ఇవన్నీ తీసేయాలా తీసిస్తే బ్రహ్మం నేను అడిగాను ఏమంటే భాగత్యాగ వచ్చిన మీరు చాలా చక్కగా నిరూపించారు మీలో మీరు ఎంత భాగత్యాగం చేసినారు ఎంత ఎంత చేశారు చెప్పండి మీరు గోత్రం వదిలిపెట్టలేదు వర్ణం వదిలిపెట్టలేదు కులం వదిలిపెట్టలేదు మతం వదిలిపెట్టలేదు ప్రాంతం వదిలిపెట్టలేదు ఏమీ వదిలిపెట్టలేదు చెప్పండి ఒక్కటి చెప్పండి నేను ఫలానాన్ని విధులు పెట్టాను అని చెప్పండి మీరు కనీసం భాగత్యాగ లక్షణ అన్నందుకైనా కొంచెం శోభగా ఉంటుంది ఎవరన్నా నాకిద్దరు కొడుకులు ఉన్నారు నేను వాళ్ళతో ఇంకా నేను తండ్రిని మీరు కొడుకులు అనేటువంటిది నేను విదిలిపెట్టేశాను చెప్పండి నేను ఒక్కడి చెప్పండి ఒక్క మాట నా భాగ్యుని నేను సదాయుద్ధం మానేశాను ఆవిడ వేలు పెడితే అది తిని భిక్షా చేసి తింటున్నాను నేను ఆవిడని నేను భర్తను అని నేను ఆమెని ఇద్దరు పెట్టడం మానేశాను చెప్పండి ఏదో ఒకటి చెప్పండి ఏదీ విధులు పెట్టలేదు ముఖ్య ఉపన్యాసంలో భాగత్యాగ ఉన్నదే తప్ప జీవితంలో ఏదీ విధులు పెట్టలేదు భగవంతుడు అన్నీ నిధులు పెట్టి కూర్చుని ఉన్నాడు నేను నా యొక్క మీరు కూడా పరబ్రహ్మయుడు ఉన్నాడు నువ్వు ఇవన్నీ పట్టుకుని ఉన్నావు పుస్తకంలో ఉంటుంది తద్వశని పాటలు అవుతుంది మీలో నువ్వు ఏమి భాగత్యాగము చేసినావు శంకరాచార్యులు ఈ భాగత్యాగాన్ని పెట్టుకునే రెండు పుస్తకాలు రచించినారు నేను ఒకటి ఇక్కడ పాఠం చెప్పా నిర్వాహ శతకం రెండవది దశులోకి ఎప్పుడైనా రెస్ట్ లో కూడా పాఠం చదవచ్చు మంచి గ్రంథం ఈ రెండు పుస్తకాలు ప్రయోగ పర్పస్ ఏమిటంటే భాగత్యాగమే మీరు ఆ శ్లోకాలు చదివి ఆ శ్లోకాల్లో ఏమిటేమిటైతే విధులు పెట్టమని శంకర్లు చెప్పారో వాటిని మీరు విధులు పెట్టేస్తే కనీసం మాట వలసకైనా మాట వలసగానే ఉంది మాట ఒకగా చోట పెళ్ళి కొడుకు నువ్వు అన్నారు అంటే ఎవరన్నా నాకు ఇప్పుడు పెళ్ళి అవుతాను నీకు తెలియట్లేదురా మాట వరసలు ఎలా అంటారు కూర్చోదే కూర్చో నాకు పెళ్ళి అవుతుంది నీ పెళ్ళి లేదా బాబు వచ్చి కూర్చో మాట అన్నట్టుగా మీరు మాట వరసకైనా ఛాలెంజ్ ఛాలెంజ్ ఏంటంటే మీ దేవుడులో ఉన్నవి మనం కూడా మీ దేవులోకి ఉన్నవండి మీ దేవులోనే ఉంటాయి మీ మస్తిష్కంలో పెట్టుకున్న ఈ ఫిక్సేషన్స్ ఛాలెంజ్ చేసి చూడండి అసలు సారి ఛాలెంజ్ చేసి చూడండి నమో మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అది చేసి చూడండి నజద్భూత సంఘ ఇది భూత సముదాయకు నేను కాదు ఛాలెంజ్ చేసి చూడండి చూస్తే ఏమవుతుందో ఇప్పుడు ఇక్కడ మీకు దేవుడికి ఉంటే భేదం సమస్య పోతుంది ఇప్పుడు ఇక్కడ అట్లైతే అంటే ఇదికేది క్షీరీ కాదు ఇట్ ఈజ్ నాట్ ఎరీ తిరుపతి యూనివర్సిటీ వాళ్ళు నాకు అవమానం పంపించారు ద్వైత పండితులు అద్వైత పండితులతో చర్చ ద్వైతం కరెక్టా అద్వైతం కరెక్టా అని చర్చ చేయాలనే మాకు ప్రపోజల్ వచ్చింది ఆ చర్చకి అద్వైతం గ్రూప్ నుంచి ముగ్గురు ద్వైతం గ్రూప్ నుంచి ముగ్గురు అక్కడ ఒక నాయకుడు ఉంటాడు ఈ అద్వైతం గ్రూపుకి మీరు నాయకుడుగా ఉండవలసినది అని నాకు ఆహ్వానం మగింది అప్పుడు నేను వ్రాసినాను అలాగే చెప్తండి మీరు ఎప్పుడైనా అద్వైతం గురించి నన్ను నాలుగు మాటలు చెప్పమంటే నేను ప్రేమగా చెప్తాను విన్నవాళ్ళు వింటాను లేని వాళ్ళు లేదు అద్వైతం అనేది ఒక నలుగురు సపోర్ట్గా పెట్టుకుని ద్వైతితో చర్చించి వాడితో నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు నేను చెప్పింది కరెక్టే అని తర్క వితర్కాలు చేసింది కాదది అక్కడ చర్చించేది ఏముంటుంది అద్వైతం అంటే భాగత్యాగం చేయాలి పాము ఉబ్బుసారిని విడిచిపెడుతుంది చూడండి అలా విడిచిపెట్టాలి శంకరుల దృష్టాంతం బ్రహ్మసూత్ర ఫలిశమ పాము కుబుసం అంటే దాని శరీరమేది దాని చర్మం దాన్ని అలా అలా ఉంటుందిగా ఇంటి పెట్టేసి అక్కడెక్కడో మారేసి అది వెళ్ళిపోతుంది ఆ రకంగా నేను బ్రాహ్మణ నా క్షత్రియ నా వైశ్య నా శూద్ర నా పిత నా పుత్ర నా భర్త నా ఇప్పుడు నేను భర్త అంటే చేసావులే నువ్వు చేసిన ఘనకార్యం అంటే నువ్వు చాలా ఎక్కువైపోయిందని కంప్లైంట్ చేసి ఒక అమ్మాయి ఉంటుంది నేను భర్తను కాదు అన్నట్టుకుని ఎవరు కంప్లైంట్ చేశానికి ఏముంది పితా అంటే ఆ ఐదవులే పితా అని హడు చాలా నాహం పితా నేను పితను కాను ఎవరికి ఇబ్బంది లేదు కదా కంప్లైంట్ చేయడానికి కూడా ఏం నాహం భ్రాత నాకు ఆస్తిలో వాటా అక్కర్లేదు నాహం భ్రాత నాకే వాటా అక్కర్లేదు నా భాగా నాకు భాగము అక్కర్లేదు నువ్వు ఎలా తింటావు నేనేదో తింటా నేను భిక్ష చేసుకుంటూ తింటాను నేను నువ్వు ఫలా నా నాకు గోత్రము లేదు ఆ గోత్ర దేవు గోత్రం లేదే మళ్ళీ మధ్యలో గోత్రం ప్రాంతము నాకు ప్రాంతము లేదు మరి మీరు ఏమి లేదు నిర్విశేష మీరు బాగా త్యాగం చేసి చూడండి ఏమవుతుందో తెలుసిన మీరు శుద్ధ ఆకాశము వలే వ్యాపకమైన శుద్ధ చైతన్య స్వరూపుడుగా మిగిలి ఉంటారు మీరు అద్వైతం అంటారు అద్వైతం అంటే ఓ హాల్లో కూర్చుని నా మాట మీరు పై మాట ఉండి మీరు అద్వైతం నే భాత్యాగ లక్షణ అన్న దాన్ని ఒక స్కాలర్లీ ప్రిన్సిపల్ మీద పెట్టకూడదు దాన్ని దాన్ని జీవితంలో భాగంగా మీరు చేసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ అహం బ్రహ్మాస్మి అని మీరు చెప్పగలుగుతారు మళ్ళీ అందాము తత్వమస్యాది వాక్యష్ తత్వం శ్రీముతులైన వాక్యముల ఎదురు క్షణ సోడిత్యాది వాక్యష్టపడయోరిగా వాడి వీడే మొదలైన వాక్యముల ఎందని పదముల ఎందు వలే భాగ లక్షణ ఒక భాగమును విడిచి మరి ఒక భాగమును పట్టుకునే లక్షణ అపరా మరి ఒక అర్థము అనగా ముఖ్య అర్థము నా కాదు లేకపోతే అపరా అన్నింటినీ విధులు పెట్టే లక్షణ నా కాదు ఇంకా అన్ని విధులు చేయడం అలాంటి లక్షణం ఒకటి ఉంటుంది లక్షణ కాదు ఒక భాగం పట్టుకుని ఇంకో భాగాన్ని వదిలిపెట్టి లక్షణం ఓకే తత్వమ్యాది వాక్యూ లక్షణ భాగలక్షణ సూర్యమిత్యాది వాక్య పదయోనివరా సంసర్గో వా విశిష్టో వా అఖండైక సేన విదూషామత ఇది ఒక కొత్త ప్రతిపాదనము అక్కడికి ఆ ప్రతిపాదన అయింది ఇంకో కొత్త ప్రతిపాదనాన్ని ముందుకు తీసుకొస్తున్నారు ఆచార్యులు కాబట్టి దాన్ని సావకాశంగా మళ్లీ క్లాస్ లో బుధవారం దాన్ని చర్చి చేస్తాను రేపు పలవారం క్లాసు ఉంటుంది ఓం పూర్ణ నమ్మదు